గణపతి చందే స్థితి దాదీ శ్రీ మహాగే సమ శచార్యునాచార్యం వందే వంద అకర్మయందు కర్మను ఎవరైతే చూస్తాడో ఇన్ యాక్షన్ అండ అని అవార్డు చేయాలి దాన్ని మనం చూసుకున్నాము యాక్షన్ ఇన్ యాక్షన్ లెస్న అది అది సర్ప యాక్షన్ ఇన్ యాక్షన్ లెస్ చూస్తారు యాక్షన్లెస్నెస్ ఇన్ యాక్షన్ అంటే కూడా ఇన్యాక్షన్ అయిపోయి నెగిటివ్ మీనింగ్ వచ్చింది యాక్షన్లెస్నెస్ ఇన్ యాక్షన్ ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఎందుకంటే ఇప్పుడు రోజు రోజు మొత్తం మీద మనం పని చేస్తూ ఉంటాం మీరు ఆలోచించండి ఈ గవర్నమెంట్ ఉద్యోగం కంపెనీ ఉద్యోగం చేస్తారు ఐదు రోజులు ఉద్యోగం చేస్తారు ఐదు రోజుల్లో కష్టపడి ఉద్యోగం చేస్తారు రెండు రోజులు పూర్తి విషయాన్ని తీసుకుంటారు విషయాన్ని కూడా ఎలా తీసుకుంటారో తెలుసుకున్నా ఎక్కడికో వెళ్ళిపోతారు నగరం నుంచి ఎక్కడికో ఘోరంగా రిసార్ట్ ప్లేస్కి వెళ్ళిపోతారు రిసార్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ బీచ్ లోనో లేకపోతే స్విమ్మింగ్ పూల్ లో ఒక టైర్ ఒక రంగు టైర్ ఆ టైర్ ఎలా పొందడం ఇలాంటి వేరే వస్తారు ఇంకా ఫుల్ గా రిసార్ట్ ఆ విషాంతి తీసుకుంటే గానీ అలక్ష్యత మళ్ళీ సోమవారం వచ్చేప్పటికి మళ్ళీ యాక్షన్ ప్రారంభమవుతుంది ఐదు రోజులు కష్టపడి పనిచేసి రెండు రోజులు కూడా విషయాలు ఇది ప్రాధునిక కాలంలో మనం తీసుకున్నటువంటి ఒక లక్షణం కష్టపడి పనిచేసిన మనకు రెస్ట్ కావాలి ఎందుకు రెస్పింది ఎందుకంటే యాక్షన్ లో పనిచేయటంలో మేము అనిచిపోయిం రిజెక్ట్ ఆయన ఎక్కువ ఎగ్జాస్ట్ బాగా ఆ అవసరమ నుంచి విముక్తి కావాలి మళ్ళీ పని చేయగలగాలంటే కొంత విశ్రాంతి తీసుకుని మళ్ళీ ఎనర్జీ చార్జ్ బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా మళ్ళీ రీఛార్జ్ చేసుకుని శక్తి లేని శక్తి మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ మళ్ళీ ఉంటాం ఇది మామూలుగా ఆధునిక జీవితంలో ఉండేటువంటి లక్షణం లేదు అయితే మీకు ఒక సందర్భం ప్రతిష్ట కొంతమంది మహాత్ములు ఉంటా వాళ్ళకి హాలిడే ఉన్నారు గమనించడం లేదు మూడు వందల అరవై రోజుల అరవై ఐదు రోజుల్లో పనిచేస్తారు తర్వాత డే టైంలో కూడా ఎంత వెయిటింగ్ రిస్టేస్ ఉంటుందో తెలుగుగా ఉండే గంటలు ఎదురుంటాయో అన్ని గంటల్లో పనిచేస్తారు కానీ ఎప్పుడు హాలిడే మనకు లేదు మనం హాలిడే మిస్ అవుతున్నామనే ఆలోచన కూడా రాదు తర్వాత మేము అల్పిపోయామనే ఆలోచన కూడా రాదు ఈ రహస్యం సపోజ్ ఈ రహస్యాన్ని ప్రపంచం పట్టుకుందనుకోండి రకమైన టాపిక్ అవసరం అనేదే ఉంది అంటే ఆ రహస్యం ఏమిటంటే అదే రహస్యం యాక్షన్ లక్షణ ఇన్ యాక్షన్ యాక్షన్ చేస్తే అలసిపోతాము యాక్షన్ మానేసి అలా చాలా ప్రభుత్వం కాన్సెప్ట్ చాలా ఆ కాన్సెప్టే తప్పు సరైన కాన్సెప్ట్ ఏడుతుంటే యాక్షన్ చేస్తూ యాక్షన్ చేయకుండా విశ్రాంతి తీసుకుంటే ఎటువంటి రిలాక్సేషన్ మీకు లభిస్తుందో ఎటువంటి ఉత్సాహము తర్వాత పునఃశక్తి పునరుజ్జీవము మీకు లభిస్తుందో అదంతా కూడా యాక్షన్ లో ఉండగానే మీకు యాక్షన్ అడిగిపోతుండగానే లభిం చేసిందా అప్పుడు ఇంకా రెస్ట్ అర్థం లేదు రెస్ట్ అర్థం లేదంటే అర్థం లేదా తెలిసినా అసలు చేసే అవసరమే కలగటం త కలిగితే లెస్ట్ అవసరం మీరు ఎగ్జాప్ట్ అయిపోతే రెస్ట్ అవసరం కానీ డైరెక్ట్ ఆరు అదే ఆ రహస్యాన్ని ఊహించే కర్మని అకర్మ వస్తుంది వన్ హు సీజ్ సీజ్ అంటే ఎక్స్పీరియన్స్ అని అర్థం వన్ హు ఎక్స్పీరియన్స్ యాక్షన్ అది ఆ శ్లోకం వస్తా అంటే ఆధునిక కాలంలో రిటైర్ చేస్తా విస్తారు తీసారా బ్యాంక్ లాప్లేదు నేను సార్ రిట్రీట్ కూడా కండక్ట్ చేస్తాను ఇయర్స్ లో త్రీ డేస్ ఫోర్ ఇయర్స్ రిట్రీట్ ఆ రిట్రీట్ పేరు ఏంటంటే యాక్షన్ రిట్రీట్ అది శ్లోకం మీద ఆధారపడి చేస్తాం సో కర్మని అకర్మని వస్తే అని సో మంచి కాలంలో చెప్తున్నారు కర్మ అంటే వ్యాపారం మాత్రం జస్ట్ మూమెంట్ కథరిక చలనము మనం చేసేటువంటి కలనం యాక్షన్ యాక్టివిటీ సో వ్యాపారం సో దానికి ఎందు కర్మ ఆ కర్మ రెండు ఆ కర్మ కర్మభావం ఎప్పటి ఇదే పరపదా కాలంలో చెప్తున్న ఈ పదము ఎందుకు ఎవరైతే ఆ కర్మ ఎందు వ్యాపారం ముందు కర్మ యొక్క అభావాన్ని కర్మ యొక్క అభావము అంటే కర్మ ఏది కదా కర్మ ఎన్నట్టుగా మనకి స్పష్టంగా బెదిరిస్తూ ఉన్నప్పటికీ దాని ముందు కర్మ యొక్క అభావాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ప్రత్యేకత సేత అనుభవిస్తాడు అలాగే అకర్మనిగా కర్మాహా అక్కడ నుంచి మనం చదివిద్దాము అకర్మనిక కర్మాభావే తర్ంత్ర స్వా వ్యవహారీమాచేత విహి పశ్యతి మీరు ఇలా తెలుసుకుని తీరాలి అని మ్యాండేట్ ఉండదు తెలుసుకోవడానికి మ్యాండేట్ ఉన్నది కర్మకి మ్యాండేట్ ఉంది ఇప్పుడు మీరు హై స్కూల్ విద్యార్థి ఉన్నాడనుకోండి మీరు ఎవరు అగనానికి క్షీరం చెప్తా క్షేరం చెప్తే వాళ్ళు తెలుసు అది తెలియలేదు ఎలా తెలిసిందిరా అని అంటే తెలియలేదంటే లేకపోతే తెలియలేదు నువ్వు తెలుసుకున్న తీరాల్సిందే అని మీరు మ్యాండేట్ వేసి చూడండి అది వస్తా అవు వారికి తెలుసుకోవాలని అనిపిస్తుంది ఆయన తెలియట్లేదు కాబట్టి తెలియడం మాండేట్ కాదు కాబట్టి టీచర్కి కూడా ఆ లక్షణం అర్థమవుతా ఉంటుంది తెలియదు మనం మ్యాండేట్ ఈ ఉదయం లో ఆయన నేను చెప్తున్నా కాబట్టి మీకు ఇష్టం మ్యాండేట్ వేసి ఇది కాబట్టి ఇది కాబట్టి అందుకే అసలు కూడా ఆ ఏం చేయాలో కాక ఎంజీర్ నిలకూడదు అని అంటారు అది మ్యాండేట్ అవుతాడు ఎంజినీర్ నిలక ఆ బండి ఉంటారు ఇప్పుడు కర్మ ఎందు మ్యాండేట్ ఉంటుంది కానీ జ్ఞానంలో మ్యాండేట్ ఉండదు మ్యాండేట్ ఉండదు నిలబడి తీరాలి అంటే మాత్రం ఎస్ ఇట్ ఈజ్ అ మ్యాండేట్ అలాగే జ్ఞానానికి మ్యాండేట్ ఉండదు కాబట్టి ఫస్ట్ ఏజ్ అన్నది ఫస్ట్ ఏది ఇప్పుడు చూడండి ఏదైనా ఇప్పుడు చెప్పిన దృష్టాంతాన్ని కలిసి ముందుకు తీసుకెళ్తాను ఇది ఐదు రోజులు కష్టపడి నేను అలసిపోతున్నాను అనే అనుభవానికి అనుభవం కలుగుతుంది ఎందుకని నేను కష్టపడి రోజుకి పది పదమూడు గంటలు పంతొమ్మిది కాబట్టి అలసిపోతున్నాను అనే అనుభవం ఐదు రోజులు అలసిపోయింది నా వల్ల నాకు ఇష్టం వెళ్ళిపోతాను ఎక్కడికో రిసార్ట్స్ పోతాడు ఎవరు పోతాడు ఎన్నపో ఉండడు ఆఫీస్ నుంచి కానిపోతాడు నేను చూసానా ఆఫీస్లో వెళ్ళకూడదో మనసులో వెళ్ళే పడుతుందో చూసారా ఎంత వేగంగా కాలిపోతారో చూసారా ఆఫీస్కి వెళ్ళేప్పుడు ఎలా వెళ్తారో చూసారా భానుభావులు వెళ్తున్నట్టుగా అలాగే సాధన తీసుకుంటూ వెళ్తాను ఆఫీస్ నుంచి వెళ్ళిపోయే అప్పుడు ఎలా వెళ్ళిపోతారు అలా వేగంగా వెళ్ళిపోతాను దాని అర్థం ఏంటంటే అలిసిపోతారు కర్మలో అలిసిపోతారు నేను కర్మ చేసి చేస్తే అలిసిపోయాను కాబట్టి ఇప్పుడు కర్మ మానేస్తే మాకు అలసిన తగ్గుతుంది అని అనుకుని కర్మ మానేయాలంటే ఆఫీస్కి చూస్తే కర్మలో మానేస్తారు ఇప్పుడు మూవ్ అవేట ఇంటి దగ్గర ఇంట్లో కూడా ఏదో పనులు చట్టాలంటుంది అక్కడ అసెంబ్లీ కూడా వెళ్ళిపోయి రిసార్ట్ ప్లేస్కి వెళ్ళి అక్కడ కర్మ మానేయడం కర్మ మానేయడం వరకు ఏది ఓ లో గొడుగు పెట్టుకుని అలా పొరుకు మంచిని కావాలనుకోండి వాడు కూడా తీసుకుని మంచి ఇస్తాను వాడే నోరు పెంచి నోట్లో పోదు ఇక్కడ కూడా వాడే పోస్టే కూడా గొడవ అంటే వీళ్ళు ఆరు ఆఫరం పని కూడా వీళ్ళు చేయకూడదు కాబట్టి వీళ్ళు ఏం చేస్తాడు అంటే అక్కడే అలా ఆలోచించింది కానీ అలాగా కర్మ మానేస్తున్నాడు అనమాట వాడు కర్మాభావం కర్మ మానేస్తున్నాడు మీరు ఆలోచిస్తుంది ఈ కర్మ మానేస్తుంది నేను చేయ కర్మ చేసినది ఇక్కడ తందోళన మానుసుడు ముందు కూర్చున్న అలా పనులు చేస్తున్నా అదేమి కాకుండా కర్మ చూడటం కూడా చూడటం మానిస్తుంది లేకపోతే స్విమ్మింగ్ పూల్లో సరిగి వేసుకుని అలాగే పెరుగుతూ ఉంటారు అలాగే గ్రావిటీ చేస్తుంది వాటర్ బయానికి ఉంటుంది అలా తేలుతూ ఉంటుంది వేరు అలా తేలుతూ ఉంటారు తీరుస్తే అని అంటారు అంతకంటే ధర్మాహారం కానీ మీరు నాకు చెప్తుంది పిల్లలు రెండు రోజులు దొరుకుతారు దొరికితే ఆదివారం సాయంకాలం అయ్యే మరీ ఇంటికి పోయి సోమవారం పోతే ఇంటికి వెళ్ళాలి వీళ్ళ ఇంటికి వస్తే వస్తారా అది ఎప్పటి నుంచి అంటే మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి అంటే పొందేసి టోటల్లీ రిబ్రిలేటెడ్ గా వీళ్ళు వస్తారా లేక లేక ఇంకా మరింత అలిసిపోయి మరింత ఆందోళన అలజడి మనస్సు నిండా అల్లి బాబు మళ్ళీ వెళ్ళిపోతున్నాం తెల్లాలిందంటే ఇంకా మళ్ళీ డ్యూటీ చదివాలనేటువంటి ఒక ఇనిషియేటివిటీతో వెనక్కి వస్తున్నాడా లేక ఫుల్ గా రిలాక్స్ అయిపోయి రెడీ లాక్స్పీ వెనక్కి వస్తున్నాడు బాగా మరింత అలిసిపోయి వెనక్కి వస్తున్నాడు అసలు లీడర్లు అందులో మీకు లోకంలో మీరు అందన చూడండి చేసుకోండి మండే మార్నింగ్ సిండ్రోమ్ ఒకటి మండే మార్నింగ్ సిండ్రోమ్ అంటే మండే మార్నింగ్ మీకు మ్యాగ్జిమం ఆప్షన్ ఉంటుంది ఈ అసెంబ్లీ లైన్స్ లో రాక్రాయి మొదలైన నగరాల్లో ఆ కారు తయారు చేసి వాళ్ళ అసెంబ్లీ లైన్ ఉంటుంది అంటే కారు అక్కడ బయలుదేరి ఇక్కడ కారు వస్తుంది అక్కడ సామగ్రిని బయలుదే ఇక్కడ కార్ వస్తుంది మధ్యలో యాభై ఉంటారు అలా ఎవరి పార్టీ వాళ్ళు కదా ఎవరైనా ఒక మనిషి అక్కడ లేకపోతే అసెంబ్లీ లైన్ ఆగిపోతుంది ఆ మనిషి అక్కడ ఉండి పనిచేస్తూ ఉండాలి వాళ్ళకి ఫుల్ అసెంబ్లీ చూస్తేనే వాళ్ళు అసెంబ్లీ లైన్ అనపదండి సార్ మండే మార్నింగ్ అసెంబ్లీ లైన్ స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేస్తే పవర్ వేస్ట్ ఎందుకంటే అది స్టార్ట్ చేయాలంటే బహుమతు ఎలక్ట్రిసిటీ కన్ఫ్యూమ్ చేస్తుంది పవర్ వేస్ట్ ఎందుకంటే అందరూ ఉండాలి మీకు అసెంబ్లీ లైన్స్ ఖాళీగా ఉంటాయి మండే మార్నింగ్ మండే ఆఫ్టర్నూన్ తీసుకుని తిరగకపోతుందండి మార్నింగ్ అధ్మానంగా ఉంటాయి వాళ్ళ మేజర్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ అన్ని తీసుకెళ్తున్నారు మండే పెద్ద ఎందుకంటే మండే మార్నింగ్ ఆప్షన్ టేజన్ ఎక్కువ నెంబర్ వన్ నెంబర్ టూ మండే ఫార్నింగ్ ఎమర్జెన్సీ సెక్షన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్స్ అన్ని కూడా కిలకరికంగా అడుగుతా ఉన్నాయి ఎందుకంటే మండే మార్నింగ్ సిండ్రోమ్ ఏంటంటే బాగా ఎగ్జాస్టన్ వల్ల అవసరాలలో వచ్చే హార్ట్ అటాక్స్ ఏమైతే ఉంటాయో ఎక్సైట్ అయిపోయి అవదే ఆందోళన వల్ల హార్ట్అటాక్స్ వస్తాయి మనసులు బట్టి వస్తాయి వస్తుంది అటువంటి హార్ట్ అటాక్స్ అని మండే మార్నింగ్ అర్జన ఉంటుంది ఎందుకంటే మండే మార్నింగ్ నిర్మాటం వెళ్ళినట్లయితే అక్కడ ఉండేటువంటి మేజర్ హార్ట్ ఆఫ్ స్పెషలిస్ట్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ వాచ్ వాళ్ళన్నీ కూడా రెడీగా వచ్చిన ఉంటారు ఎందుకంటే మండే మార్నింగ్ చేస్తున్న శాఖ వచ్చిస్తూ ఉంటారు వీటి రెండు రోజులు ఇంత విశ్రాంతి తీసుకుంటే మండే మార్నింగ్ అసలు తెలుసులో ఉండకపోతుంది కానీ తెలుసు అంటే దీని బట్టి తెలిసి వీడు అన్ని పనులు మానేసి ఆ ఇష్యుల అలా పడుతున్నాయి అయితే స్విమ్మింగ్ పూల్లో అలా పడుతున్నాయి అలాగట అలాగే ఒక శివప్రాయంగా ఉన్నంత మాత్రాన వీళ్ళు రిలాక్స్ కాలేకపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ రిలాక్స్ కాలేకపోవడమే కాదు మామూలుగా పన్నెండు గంటల పని చేస్తే ఎంత అంతకంటే ఎక్కువ అలసటమే అలగడని మానసికమైన అలగడని ఆందోళనని ఇంపుని మీరు వాపసు ఇచ్చేది ఇంకైతే నేను మండే పని ఫ్రైడే ఈవినింగ్ హార్ట్అటాక్స్ రా హార్ట్ అటాక్స్ అనేది వైదే మార్నింగ్ వస్తుంది అంటే అర్థం ఏంటి మీరు కర్మాభావంలో రిలాక్సేషన్ పొందాల్సి ఉండే పొందలేకపోయినాడు కాబట్టి కర్మాభావము ఈజ్ రిలాక్సేషన్ కర్మ ఈజ్ టైరెడ్నెస్ ఆ కిరీలు రెండు తప్పని ఎదురైంది కదా కర్మ ఈజ్ టైరెడ్నెస్ అంటే ఈ మహాత్ముడు ఎప్పుడో తయారైపోయి ఎప్పుడో హార్ట్ అటాక్ వచ్చి పెట్టుకోవాల్సిన కానీ చిలకళ ఉన్నాడు కష్టంగా పనిచేసేస్తున్నాడు హాలిడే వెరిగినో హాలిడే ఇది స్వామీజీని అడిగారు వెన్ డి హ్యావ్ లాస్ట్ హాలిడే ఇంకా ఏంటన్నాడు గత ముప్పై నలభై ఏళ్లలో నేను ఎప్పుడో హాలిడే తీసుకెళ్ళింది అసలు ఇన్ఫాక్ట్ హాలిడే అనే కాన్సెప్ట్ విద్యలో ప్రవేశించలేదు హాలిడే అయితే అవసరం పడుతుండో అవసరం కాబట్టి దిస్ ఇస్ నాట్ ఇన్ స్కాల్డ్ యాక్షన్లెస్మెంట్ ఇన్ యాక్షన్ వీళ్ళు విశ్రాంతి తీసుకున్నాడు కదా రెండు రోజులు విశ్రాంతి తీసుకుని పూర్తిగా అసలుపోయింది అనుకుంటే ఇది కర్మాభావే కర్మ అకర్మని కర్మ ఎందుకు తప్పకుండా ఓకే అంటే నేను లేదా రామకృష్ణ గారు చెప్పిన స్కూటికి మనసులో తెచ్చి డిజిర్టీ సిట్టి మీరు దీని నుంచి తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే పని మానేసి కుర్చీలో వాళ్ళు కుర్చీలో కూర్చుంటే మనకు అలసట రాదు అన్నది పెద్ద మిక్త మీకు అలసట రాకుండా మంచిగా రిలాక్సేషన్ వచ్చి ఉపాయం ఏదో తెలిసినా మీ పనిని నేను చక్కగా గెలుస్తూ ఉండండి మీకు మంచి రిలాక్సేషన్ ఆ తృప్తి ఏదో చెప్తాను పని మానేస్తే విశ్రాంతి అన్నది ఇచ్చి అలాగే పని చేస్తే అలసత అనదర్ నిన్ను నిన్న కొట్టి పడుతున్నాను పని చేస్తే అలసత ఇవన్నీ మరైతే పని చేస్తే అలసట రాదా తని చెప్తే సరైన అటిట్యూడ్ తోటి అటిట్యూడ్ కి తెలుగు అనువాద బలండి వైఖరి ఎంతటి తెలుగు సంస్కృత పరం కాదు సంస్కృతంలో వైఖరి అంటే అర్థం లేదా సంస్కృతంలో వైఖరి అంటే పరాపర్శంది మధ్యన వైఖరి అది టెక్నికల్ వర్డ్ తెలుగులో వైఖరి అది ఎందుకు వచ్చిందో తెలియదు తెలుగు వైఖరి వైఖరి అంటే యాటిట్యూడ్ సరైన అవగాహనతో సరైన యాటిట్యూడ్తో కనుక వర్క్ చేస్తే ఆ వర్క్ వర్తే కాదు అంటే మీకు అవసరం ఏమి ఉండదు తర్వాత రిలాక్సేషన్ అంతా కూడా మీకు వర్క్లో వచ్చింది సరైన యాటిట్యూడ్ లేనివాడు పని మానేసి వాళ్ళు దృష్టిలో పడుతుంది నిద్రపోయినా వారికి అది అవసరం అకర్మ కర్మయత్ ట్రిప్ కర్మని అకర్మగారం అకర్మని కర్మగారం మార్చేస్తున్నటువంటి ఈ ట్రిప్ ఏంటి అన్నట్లయితే అక్కడ చెప్తున్నారు శత్రుతంత్ర ప్రవృత్తి ని అని హేతు వచ్చిన మీరు ప్రవృత్తి అంటే పని చేయాలి నివృత్తి అంటే పని మానేట ఈ రెండు కూడా కర్త మీద ఆధారపడి ఉన్నాయి నువ్వు కర్తవై ఉంది ఈ కర్మలు చేసే కర్తము నేను అని అంట అహంకరని ఈ కర్మను చేసే కర్తను నేను అనే అహంకారంతో కనుక నువ్వు ఉన్న సందర్భంలో నీవు పని అది కర్మయే పని అది కర్మయే నివృత్తి కూడా కర్త మీద ఆధారపడిన నివృత్తి కర్త మీద ఆధారపడిన ప్రవృత్తి దే ఆర్ వర్క్ ది సేమ్ బికాస్ దే ఆర్ డిపెండెంట్ అపాన్ కర్త పని మానేయడం కూడా పనే అవుతుంది ఎందుకంటే ఇది కూడా కర్తృత్వం ఉంది కనుక సో ఈ పని నేను చేసి వాడను నేను అనే కర్తృత్వంతో పని చేసేదనుకోండి పని చేస్తున్నాడనుకోండి పని చేస్తున్నది ఎవరు కర్త నేను పని మానేసింది ఎవరు పని ఎవరు మానేస్తారు పని చేసేవాడు మానేస్తాడు అంతే కదా పని చేసింది వాడు మానే కదండి పని చేసేవాడు అంటే కర్త మానేస్తాడు కర్త చేసినా కర్మే కర్త మానేసినది కూడా కర్మయే కాబట్టి కర్త మానేసి ఇది అకర్మ కానీ అది కూడా కర్మయే అని చెప్పిన వీడు వెళ్ళి నేను కర్తనే కర్మని మానేసాను అని అనుకున్నప్పుడు కూడా వాడికి విశ్రాంతి దొరకదు బట్ రిలాక్సేషన్ ఇన్నర్ రిలాక్సేషన్ దొరకదు అందువల్ల కర్తగానే మీరు నిలిచి ఉన్నాడు కనుక అర్థమైందా మీకు ఇప్పుడు పని చేస్తున్నారు పని చేస్తూ ఉండగా మీలో నేను కర్తను అనే అహంకారం లేదనుకున్నాను లేకపోతే మీరు పని చేస్తున్నప్పుడు కూడా మీకు విశ్రాంతి అది ప్రీత్ నువ్వు మళ్ళీ ప్రీత్ ఇంకోసారి చెప్తా అహంకారం ఉంటే అవసర అహంకారం లేకపోతే విశ్రాంతి అహంకారం అనగా అర్థమై కానీ గర్వము దర్పము అది కాదం అలాంటి అర్థమైనా అందుకని అహంకారం అంటే అలాగ అర్థం అనుకుంటా అది కాత్సం అహంకారం అంటే కేసీవాడను నేను అనే కృత్వం నిజం మాటవలసింది నేను చేస్తున్నాను అనుకోవడం కాదు కేసీవాడని నేను నేను దృఢమైన పరిస్థితుల అదిస్తుంది మనుషుల్లో కేసీవాడను నేను ఇప్పుడు ఒక అమ్మగారు ఉన్నారు నాతో అన్నారు ఎందుకంటే వీళ్ళందరికీ వండు పెట్టేప్పటికి నాకు నలుగు పడిపోతుందన్నారు అంటే నేనున్నాను ఓకే ఈ ప్రజలు నేను అర్థం చేసు మీరు ఒక్కసారి ఆలోచించండి మీ అమ్మదారులు ఎలా ఉండేవారు ఒకసారి ఆలోచించి చెప్పండి మీరు నాకు మీరు ఎటువంటి పక్షపాత బుద్ధి లేకుండా కానీ మీరు హృదయపూర్వకంగా సమాధానం చెప్తే మీకు నేను సొల్యూషన్ ఇస్తాను ఎప్పుడు ఇక్కడ మీ అమ్మగారు ఏమన్నా ఉండేవారు పని చేసేవారా ఎక్కువ పని చేసేవారా నీకంటే ఎక్కువ మందికి వండి పెట్టడం కదా సమస్య నీకంటే ఎక్కువ మంది వండు తెచ్చారా తక్కువ మందికి వడ్డు పెట్టారా మీద చెప్పాలంటే ఉమ్మడి కుటుంబంలో ఉంది కదా మా అమ్మాయి ఇంతకంటే ఎక్కువ మందికే వండి పెట్టేవారు ఓకే మీ అమ్మగారు నా నలుగుపడిపోతుంది నేను అలసిపోతున్నానని ఎప్పుడైనా అన్నారా అనలేదు అంటే మనస్సులో అలా అడుచుని బయట అలా అన్నం బాగుండదని అనలేదా లేదంటే మనస్సులోనే అనుకోలేదు అలా తీరు కాలేదు కాబట్టి అనలేదు ఏది సత్యం అని అమ్మగారు మీకు ఏంటి బాగా తెలుస్తుంది నాకు మా అమ్మ మనస్సులో ఎప్పుడూ అనుకోలేదు బయట అనలేదు ఏంటంటే ప్రశక్తి ఇప్పుడు ఆమె పది మంది గొండి పెట్టి ఆమె అలిసిపోలేదు ఆమె కంప్లైంట్ చేయలేదు అలిసిపోయిన వాడు కంప్లైంట్ చేస్తారు మీరు నలుగురు వండు పెట్టి అలిసిపోతున్నారు కంప్లైంట్ చేస్తున్నారు ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఎంటెస్టింగ్ ది ఫ్యాక్ ఇది రహస్యమేంటి మీకు తెలియదు రహస్యం నేను చెప్తాను ఏంటంటే ఆమె నేను చేస్తున్నాను అనే అహంకారం ఆమెకు ఉంది ఏదో పాపం ఏదో శాతత్వం లేదు ఇప్పుడు అయినా ఒకసారి అనుకుంటే అనుకోవచ్చు బట్ ఆ నేను డైలీ బేసిస్ ఆ నేను అవర్లీ బేసిస్ నేను కర్క్తాను అనే ఆ ధారణ వారికి ఉండేది కాదు దాంతో ఎందుకు ఉండేది కాదు అంటే బహుశా ప్రేమ వల్ల ఉండేది కాదని అనుకోవాల్సి ఉంటుంది ఆ అహంకారం ఆమె ఎప్పుడూ అవసర ఫీల్ కాలేదు ఎప్పుడూ అవసర ఫీల్ కాలేదు కాబట్టి ఆమె ఎప్పుడూ కంప్లైంట్ చేయలేదు మీరు ఈ ఒంటను నేనే చేస్తున్నాను అనే అహంకారం మీరు పెట్టుకున్నారు మీరు పొరపాటు చేసుకున్నారు మీరు పెట్టుకుని మీరు అహంకారం కేందను మీరు అలిసిపోతున్నారు కష్టపడుతున్నారు ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా అదే అర్థం కాబట్టి ఇప్పుడు నేనేం తీయాలంటారండి మీరు అహంకారం పెట్టుకోకూడదు ఓకే నేను పెట్టుకోను బట్ చేస్తున్నది నేనా కదా అంటే ఇప్పుడు ఇది నెట్ బిలీఫా అంటే ఇది చేసుకున్నది నేనే అయినా నేను చేయట్లేదు నేను చేయట్లేదు నేను చేయట్లేదు అని నేను చేయలేదు అని అలాగే నెట్ బిలీఫ్ అంట చేసుకున్నది నేనే కానీ నేను చేయట్లేదు నేను చేయట్లేదు అలా అనుకుంటా ఉన్నా అలా అనుకుంటే దాని వల్ల మీకు రిలాక్సేషన్ వస్తుంది ఇది కలిసా ఇది నాట్ నెట్ బిలీఫ్ నెట్ అయితే ఏదైతే ఇప్పుడు రోజు వంట వండుతున్నది నేను కాదా కాదు కాదు ఇట్ ఈ సంథింగ్ టు నో పశ్చే రోజు వంట వండుతున్నది మీరు కాదు మీరు ఆలోచించండి అగ్నిహోత్రుడు నేను వండుతున్నానని మీతో చెప్పాడా జలదేవత నేను వండుకోనని ఎప్పుడైనా చెప్పిందా తర్వాత మీ చేతుల్లో ఉన్నటువంటి శక్తిని నీరు తెచ్చారా లేకపోతే దేవుడు తెచ్చారా దేవుడు దా కాలలో శక్తి దేవుడు దా మనస్సులో సంకల్ప శక్తి ఆ విధంగా ఉండాలనే విజ్ఞాన శక్తి దేవుడు కాబట్టి ఇప్పుడు వంట నీరు వండుతున్నారా లేకపోతే మీరు నేను అనుకునే ఈ దేహంలో ప్రకటన అవుతున్నటువంటి ఈశ్వరీయ శక్తి వండుతుందా దేవుడు వండుతున్న దేవుళ్ళు అదో ఇంత లోతుగా ఎప్పుడు నేను చూడలేదన్నా తోటంత ప్రారంభించాను లోతుగా తోటంత ప్రారంభించాలి నేను చేస్తున్నాను అనే కత్వము ఇది అజ్ఞానము అని ఈ నేను చేస్తున్నాను అనే తత్వృత్వం అజ్ఞానం అని తెలుసుకొని దాన్ని మీరు ఒక పద్ధతి లేకపోతే ప్రేమకి ఒక శక్తి ఆ ప్రేమ ఏం చేస్తుందంటే ఈ మాలిన్యాలను అన్నింటినీ కడిగి ఆ ప్రేమసత్వంలో నేను కర్తననే ఆలోచన కూడా వెళ్ళ కలగదు ఆ స్థితిని మీరు తీసుకోండి లేకపోతే విజయకంతో పరిశీలించి తెలుసుకుని నేను కర్తను కాదు అనే సత్యాన్ని గుర్తుపట్టైనా మీరు కర్తృత్వాన్ని అధిగమించండి మీరు ఆ పని చేస్తున్నారు మీరు అధిగమించిన సత్య నేను కర్తననే ఆ కర్తృత్వం అనే దోషాన్ని మీరు దాటివేయగలిగితే అనేక ఫలాలు మీకు లభిస్తాయి నెంబర్ వన్ మీకు ఎంత పని చేస్తున్నా అలసట ఉండదు నెంబర్ టూ అలసట ఉండకపోవడం అనే నెగిటివ్ బెనిఫిటే కాదు పని మీరు ఎంజాయ్ పాజిటివ్గా ఎంజాయ్ చేయటం పాజిటివ్ బెనిఫిట్ వస్తూ ఉంటుంది నేను కర్తనని అనుకునే వాడిలో ఏనాడు క్రియేటివిటీ ఉండదు సృజనాత్మకత ఉండదు ఈగో చేత క్రియలో సృజనాత్మకత క్రియేటివిటీ ఉండదు అది రహస్యం వచ్చింది అది ఒక లాచర్స్ లా క్రియేటివిటీ ఎప్పుడు ఉంటుందంటే నేను కర్తనే వీడు మరిచిపోయిన క్షణాల్లోనే ఉంటుంది క్రియేటివిటీ అంటే మరిచిపోవడం అంటే సబ్జెక్ట్ ఫుల్నెస్ కాదు ఇక్కడ తీసుకున్న జాబ్ దట్ ది ట్రాన్సెన్స్ దెన్స్ ఆఫ్ లియర్షిప్ ఈ లియర్షిప్ నేను చేస్తున్నాను నేను ఈ ధర్మను నేను చేస్తున్నాను అనే సెన్స్ ఆఫ్ బిఎస్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు దాటేస్తారు దాన్ని అధిగమిస్తారు అంది ఈ ప్రాసెస్ కయారడ అప్పుడు వాళ్ళ క్రియేటివిటీ చూస్తారు ఈ సృష్టిలో ఎక్కడ ఎప్పుడు మీరు క్రియేటివిటీని చూసినా ఆ సందర్భంలో అక్కడ తప్పు ఉండదు అహంకారము ఉండదు క్రియేటివిటీ ఎవరు విలాంగ్స్ ఇవ్వో ఆల్ మీడియా బిలాంగ్స్ టు ఈగో ఇది మూడవ రహస్యం ఇది కన్మన్య సన్మాని శ్వాసంలో ఉండేటువంటి మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ ఎవరు కూడా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఇక్కడ భక్తికారు అంటే కర్తలు తంత్ర శ్వాసం చేసినా అది కర్తృతంత్రే నేను చేస్తున్నాను అంటే కర్తలు తంత్రమే మానేస్తున్నాను అంటే కూడా కర్తృతం లోకానికి గీతకి తేడా ఉంది లోకంలో చేస్తే కర్మ మానేస్తే అకర్మ గీతలో నేను సత్వలోనే అహంకారం పెట్టుకుని చేసినా కర్మే మానేసినా కర్మే అది అకర్మనికే కర్మ ఉంది గీతలో ఇంకొక లోకంలో కర్మని చేస్తే కర్మ గీతలో కర్తృత్వం లేకుండా కర్మలు చేసిన అది అకర్మ కర్మర్మయే దాని గది అకర్మలు కర్మయంత మాట అంటాం చూడండి వస్తు అప్రాప్తీ సర్వక్రియా తారకాది వ్యవహార అవిద్యా భూమాదేవా ఇప్పుడు చూడండి సర్వక్రియా తారకాది వ్యవహార అన్ని క్రియలు ఉన్నాయి క్రియలు అన్నింటితో పాటు అనేక క్రియలు ఉంటాయి లోకల్ వ్యవహార జగత్తులో క్రియలు అనేకం ఉంటాయి ప్రతి ఒక్కరూ ఏదో కన్న చేస్తూ ఉంటారు స్త్రీయని ఆచరిస్తూ ఉంటాయి క్రియని ఆచరించుతా అంటే దాంట్లో అనేక కారకములు ఉంటాయి కారకము అంటే క్రియాన్నవి కారకం అనే డెఫినెషన్ క్రియలో అతృప్లేదు సంబద్ధమయ్యేది దింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ యాక్షన్ దాన్ని కారకము అంటారు కర్త ఇన్వాల్వ్ అనే యాక్షన్ బికా కట్టగా క్రియను చేసేది అహంకరుమి అనే కర్త కారకం అవుతుంది దాన్ని ఖర్చు కారకమవుతుంది కర్మ కర్మ అంటే అబ్జెక్ట్ ఏ దేని మీద మీరు క్రియని చేస్తున్నారో అది కర్మ అనుకుంటుంది ఆ ధర్మం లేదు ఈ ధర్మం లేదు ఈ అబ్జెక్ట్ అఫ్ అండ్ యాక్షన్ తర్వాత అంటే కర్మశబ్దానికి ఆబ్జెక్ట్ అఫ్ అన్ యాక్షన్ ఒక అర్థం ఉంది కర్మశబ్దానికి యాక్షన్ అని ఇంకో అర్థం ఉండదు అది మీరు గమనించాలి క్రియని ఏ సాధనంతో చేస్తున్నారో అది కారణం ఉంది క్రియను ఎక్కడ చేస్తున్నారో ఏ స్థానంలో చేస్తున్నారో అది ఆధారాలు క్రియను ఏ స్థలం కోసం చేస్తున్నారో అది సృష్టి సృష్టి క్రియను ఇది తారకాలు ఇప్పుడు చెప్పండి కర్త లేదు కర్మ లేదు కరణం లేరు సంప్రదానం లేరు అపాదానం లేరు ఆధారం లేదు ఆరు తారకాలు ఉన్నాయి స్థలము లేరు ఉదాహరణ ఎందుకు చూడండి కర్త నేను యజమానులు యజ్ఞం కర్మ ఏమిటి యమనే కర్మ యజ్ఞమని చేతున్నాడు కరణం ఏమిటి హోమం వేయాలి కదా హోమద్రవ్యాన్ని వేయాలి కదా హోమద్రవ్యం కర్మ హోమ ద్రవ్యాన్ని అగ్నిలో వేస్తున్నాడు పేరుతో వేస్తాడు స్కూల్తో వేస్తాడు సుఖు సులభము ఉంటారు దాన్ని అగ్ని కొరకు అగ్ని దేవత కొరకు సమర్పిస్తున్నాడు సంప్రదానము ఉంటాయి సర్వస్వర్గము ఇప్పుడు ఇవన్నీ భిన్న భిన్నాలుగా ఉన్నాయా లేదా భిన్నంగా ఉన్నాయి ఏమిటి ఏమిటి భిన్నంగా ఉన్నాయి హోమం చేసేవారు హోమం చేయబడే ద్రవ్యము ఏ దేవతను ప్రవర్తిస్తున్నారో ఆ జ్ఞి దేవత స్థలము స్వర్గము అన్ని భిన్న భిన్నాలుగా ఉన్నాయి ఈ శ్లోకం విన్నారా మీరు బ్రహ్మాత్మం బ్రహ్మ హరిసి బ్రహ్మాగ్నవ్ బ్రహ్మ ఆహుతం బ్రహ్మతాభి ఇప్పుడు సినిమా తరమీద కూర్చునే సినిమా తరమీలు ఒకడు హోమం చేస్తున్నాడు సినిమాలో కూడా హోమం చేసి సినిమా అనుకోండి శ్రీరాత్రి గారికి సినిమా లేకపోతే వాడు కూర్చుని హోమం చేస్తున్నాడు అవునండి అక్కడ హోమం చేసే హోతా అగ్ని తర్వాత ఆర్థ్యము సమర్పించే ద్రవ్యము ఇవన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి కదా అన్ని వేరు వేరుగా ఉన్నాయి కదా మంచిది ఇప్పుడు మీరు చెప్పండి నాకు అక్కడ హోమం చేసేవాడు ఆ కాంతి ప్రాజెక్టు కాంతిలో కనపడ్డా కానీ వాస్తవంగా ఉన్నాడా అక్కడ లేదు హోమం చేసేవాడు ఎవరక్కడా ప్రాజెక్టుల శాంతియే హోమం చేసేవాడుగా కనపడుతుంది అవునా అయితే ఇంకేదైనా ఉందా లేదు కదా కాబట్టి ఎవరు చెప్పచ్చు ప్రజ హోమం చేయువాడు ఎవరు ప్రకాశము అని చెప్పండి చేయవాడు ప్రకాశము అక్కడ ఉండే అట్ని బాగా చక్కగా ప్రజల ఇల్లు మండుకోండి అదేమిటి ప్రకాశము ఆద్యం వేస్తున్నారు నెయ్యి వేస్తున్నారు అదేమిటి ప్రకాశము అన్ని ప్రకాశమే అవునా ఇప్పుడు మీరు చెప్పండి సర్వం కలియుదం బ్రహ్మ అని విన్నారా ఎప్పుడైనా ఈ జగత్తులో ఉన్న సర్వము బ్రహ్మయే అంతేనా ఇప్పుడు చెప్పండి కర్త ఎవరు బ్రహ్మ కరణం ఎవరు బ్రహ్మ ఆద్యం ద్రవ్యం బ్రహ్మ దేవత ఎవరు బ్రహ్మ ఇది ఫలమైన స్వర్గం ఎవరు బ్రహ్మ ఈ స్త్రీ ఏంటి బ్రహ్మ బ్రహ్మార్పణం అర్పణం అంటే స్కూల్ బ్రహ్మ హవి ఆజ్యానికి హవిస్తుంటే బ్రహ్మాగ్నౌ అగ్ని కూడా బ్రహ్మయ బ్రహ్మ నాహుతం నిలబడి హోగం చేస్తున్నాడు రోజు కూర్చుని హోమం చేస్తున్నాడు వాడు బ్రహ్మే బ్రహ్మ గతం ఎం వీడు పొందే స్పర్ధ అది బ్రహ్మ ఈ క్రియ ఏంటి ఇది బ్రహ్మ బ్రహ్మ కర్మ ఇదో సమాధి ఇలాగేంటి జ్ఞానం ఇదో జ్ఞానం కాబట్టి ఇప్పుడు జ్ఞానం ఉంటే ఎలా ఉంటుంది క్రియ లేదు క్రియలో కర్త కర్మా మొదలైన కరణములు కర్మను మొదలైన కారకాలన్నీ భిన్న భిన్నాలుగా కనపడుతున్నాయే అదే అజ్ఞానండి ఇవి భిన్న భిన్నాలుగా కనపడ్డా వాస్తవంలో వీటి మూలంలో ఉన్న తత్వము ఒక్కటే అనేది జ్ఞానం ఇప్పుడు ఇప్పుడు చెప్పండి మీరు ఆ స్త్రీలను చేసి వాళ్ళు వాడు పొందే ఫలము వాళ్ళు కరణము ఈ వ్యవహారం అంతా ఈ భేద వ్యవహారం అంతా అజ్ఞాన దిశలో ఉంటుందా జ్ఞాన దిశలో ఉంటుందా అజ్ఞాన దిశలో ఉంటుంది అజ్ఞాన దశ ఇంటే ఆ పరబ్రహ్మ వస్తువు అది ఉన్నదేదో దానికి వస్తువు ఉన్నది ఏంటి సినిమా తెర ఉన్నది ఏమిటి నేను అడుగుతా సినిమా తెర మీద ఉన్నది అగ్నియా కోతయా ఆద్యమా కాదు క్రియనా కాదు అని చెప్పండి అది కూడా కదా అది అన్ని కాదు చెప్పండి ఏం రావాలేదు ఏమంటే సినిమా ధర మీద ఉన్నది ఏవి ప్రకాశము దానికి వస్తువు ఉన్నదానికి వస్తువు ఇంకా వస్తువు వస్తువు నుంచి అది వస్తువు అది కాదు వస్తుంది ఇప్పుడు వీడు అజ్ఞాన దిశలో ఉన్నాడంటే అర్థమైతే వీడి వస్తువుని పొందినట్ట పొంద నష్టందరో అంటే తెలుసుకోవడం ఉంది తప్పకోవడం వల్ల కదా కొట్టుకోవడం వస్తువుతుంది పొందడం తెలుసుకోవడం ఇప్పుడు వీడు నేను తాస్తాను ఈ కల్పను చేసి ఆ ఫలాన్ని ఈ దేవతను ఆరాధించి ఆ ఫలాన్ని పొందుతాను అంటున్నవాడు వారు అజ్ఞానా జ్ఞాన అజ్ఞానం ఈ మాట బయటికి వెళ్ళి ఈ నాలుగు కోరల ముసి మీరు చెప్పగలరు కానీ బయటకు వెళ్ళి చెప్పానంటే ఈ మాట మీరు బయటకు వెళ్లి చెప్తే అరే ఇక్కడి నుంచి పంపించేయండి అని వాళ్ళు పంపించేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే మేము ఈ కర్మల్ని చేసేసి ఈ దేవతలను ఆరాధించేసి ఆ ఫలాన్ని పొందేసాము పొందేస్తామో అని చేస్తున్నాం అక్కడికి వెళ్లి ఇలాంటి మాటలు చెప్తే వాళ్ళు కొడతారు ఫితాస్ కొడతారు అక్కడి నుంచి మమ్మల్ని దానివల్ల నష్టమే కదా మనం చెప్తే దానివల్ల నష్టమే కదా వాళ్ళు చేస్తున్న దాంట్లో వాళ్ళ కొంత భేద బుద్ధి కలుగుతుంది అది మనం వల్ల జాగ్రత్త కాబట్టి ఇలాంటి మాటలు అక్కడికి వెళ్ళి చెప్పకూడదు మరి అయితే ఇక్కడ ఎందుకు చెప్తున్నావు అంటే ఇక్కడ ఈ ప్రారంభం ఎంత ఈ పాఠము ఈ కేసు ఈ సందర్భం ఇక్కడ కూడా ఉంటే ఇంకా ఇంకా ఈ కోసం తీస్తే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు అది అసలు ఎప్పుడూ లేకుండా ఉండగా అలా సందర్భం ఈ వేడికి పెట్టి వేడికే ఇది బ్రహ్మ విద్య అనే దీని పేరు ఇందుకోసం ఇక్కడ చెప్తాను సెంటర్ లెవెల్స్ అంటే వస్తు అస్త్రా వీడింకా పరబ్రహ్మ వస్తువును ఆత్మరూపంగా పొందలేదు వీడు తెలుసుకోలేదు అంటే వీడి విషయంలో సర్వక్రియాకారకాధి వ్యవహార ఉంది అంటే అర్థం అవిద్యా భూమాదేవా వీడింకా అజ్ఞానమనే భూమి అంటే ఉన్నాడు భూమి అంటే ప్లాట్ఫామ్ అజ్ఞానం యొక్క ప్లాట్ఫామ్ లోనే వీడు ఉన్నాడు అంటే ఒక ఆయన ఉన్నారు కాదండి నేను అజ్ఞానంలో ఉన్నానా నేను పన్నెండు సంవత్సరాలు ఈ ధర్మకాండంతో పెళ్లి నన్ను అడిగితే నేను చెప్తాను ఎక్కడెక్కడ ఏ ధర్మంలో అడిగాలో చెప్తాను నేను అజ్ఞానంలో ఉన్నాను అంటే చూడయా దాన్ని అజ్ఞానము అందా మీ ఇష్టంలో అడిగిపోతే నేను ఇంకో పేరు చెప్తున్నాను ఏమనండి అపర జ్ఞానమే అంటే అపర జ్ఞానం అంటే అపరాలు అలా కాదు అపరా అంటే ఇంటీరియర్ అని అర్థం సెకండ్ క్లాస్ సిటిజన్ అని చెప్పి సెకండ్ క్లాస్ సిటిజన్ ఓటు హక్కు ఉండదు ఓటు చేయడానికి ఉండదు అమెరికాలో ఓటు హక్కు ఉండదు సెకండ్ క్లాస్ అంటే నేను అంటున్నాం క్లాస్ వాళ్ళు అంటారు అలాగే క్లాస్ సిటిజన్ అంటే సిటిజన్ కాదని అర్థం అండి నేటి తీరకాయలో నెయ్యి అంటూ ఉంటుందో నెయ్యి ఉన్నది దాంట్లో సెకండ్ క్లాస్ సిటిజన్ కూడా అంటే అంటే వ్యవహారంలో ఇలా నడుస్తుంది దానికి అజ్ఞానం అనేది మీరు అజ్ఞానం మాట మీరు ఒప్పుకోకపోతే కానీ అది అజ్ఞానం ఇప్పుడు సూర్యోదయం ఆరు గంటల ఇరవై నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు నిమిషాలకి ముప్పై ఐదు ఇది జ్ఞానమా అజ్ఞానమైంది అజ్ఞానం నేను అడుగుతున్నాను మీరు మీరు అజ్ఞానం లేదనుకుంటున్నారు ఏది ఎందుకు అజ్ఞానం అయ్యా అంటే దుద్ధుడిదయా సమయాలు లేవు కదండి ఆ దుధుడు సమయాలు లేవు అది ఎవరు చెప్పేసి మీ దూదిమయాలు ఉన్నాయి కానీ సపోజ్ అవతల వాడు అన్నాడు అనుకోండి నిధుడిదయా సమయాలు తెలుసు భూమి మీద ఇలా కనబడుతుంది ఇది అండ్ అపియరెన్స్ ఉన్నది కాదు ఇట్ అపిన్స్ ఏదో ఒక క్రియ ఒక సందర్భంలో మేము వెళ్ళబెట్టుకున్నాం అంతేగానే అది యథార్థమని మేము అనపలేదు అనుగనక వెల్లవాడు అన్నాడనుకోండి మనం మనం వెళ్ళబెట్టేసినట్టు వాళ్ళు ఎక్క ఈ విటాస్ వాటితోటి ఇక్కడ కనిపిస్తే లేదు వాడి ఇంత మాట అనాలి ఏమనాలి విద్యాలాగా అనుభవం ఉంటే విద్యలాగా వాటి అపెయిరింగ్ నేను రికార్డ్ చేసి వస్తున్నాం ఎందుకంటే ఎందుకు రికార్డ్ చేసేలా కాదు అంటే కర్మ చేయడానికి టైం ఉండాలి కదా అభ్యంతరదానికి ఇవ్వడానికి ఒక టైం అద్యప్రదానం కూడా ముఖ్యం ఈశ్వరుని ఆరాధించడం ముఖ్యం దానికి ఒక టైం ఉండాలి నా టైం కోసం నేను చెప్తున్నాను అంతేగాని ఏ ఫిక్స్ ఏమి కాదు ఆల్ రెలిటివ్ అండ్ పేరెంట్ దర్ ఇస్ నో రియాలిటీ టెన్ అని వాడు అంటే వాడు మహాత్ముడు వాడు అలా ఉండవు వాడు ఎవరంటాడంటే నా క్యాల్కులేషన్ కనక్కు నీ కాలకులేషన్ తప్పండి వాడు అజ్ఞానం జ్ఞానం నీలో యాక్సెప్ట్ జ్ఞానం ఎందుకంటే అవిద్యాభూమాద వర్త సర్వక్రియా వ్యవహారం అంతా కూడా అవిద్యాభూమిందే ఉంటుంది అసలు నిజానికి కా మీరు ఏమి సమాధానాలు చెప్పండి కాలము సత్యమా నిత్య నిత్య దేశము సత్యమా నిత్య కాలము దేశము నిత్య చలనం ఏమిటవుతుంది చలనం నిత్య అంటే అర్థం ఏంటి కారకారు నిత్య స్క్రీన్ కూడా ఇచ్చే ఆయన అదే అంటున్నారు ఇట్ ఈజ్ ఎ వెరీ ప్రాక్టికల్ సీన్ వెరీ ప్రాక్టికల్ సీన్ ఇప్పుడు మీరు ఆలోచించండి సినిమా తెర మీద కారు పరిగెత్తాం డెబ్బై వేల స్పీడ్తో పరిగెత్తాం ఇప్పుడు సినిమా తెర మీద డెబ్బై వేల స్పీడ్తో పరిగెత్తడం ఉందా చెప్పండి మీరు ఎందుకంటే సినిమా తెర సినిమా తెర పరిగెడుతుందా డబ్బుల స్పీడ్ తో నో సినిమా తెర మీద ఒకటి ఉంది అది అబ్బాయి వేల స్పీడ్ తో పరిగెడుతోందా నో ఈ చూస్తే నోటు గట్రా ఎంత నమ్ములారా ఎన్ని సినిమా తెర ఒకటి ఉంది అది అబ్బాయి వేల తో పరిగెడితే మీరు చూసి వద్దు అది తెరని చించుకుని పగలగొట్టుకుని బయటపడిపోతుండొచ్చు ఆ కాదు హ్యాస్ టు బ్రేక్ ద స్ట్రీన్ అండ్ సమౌత్ అండ్ స్టాల్ డేర్ అక్కడ ఒక ట్రాక్ అవ్వాలి అవుతోందా కాబట్టి సినిమా ధర పరిగెట్టలేదు సినిమా ధర మీద ఉన్నది పరిగెట్టలేదు మరి ఏది పరిగెడుతుంది ఎవడన్నాడు ఫిలిం పరిగెడుతుంది అన్నాడు ఓకే నువ్వు ఫిల్ము చూసి పరిగెడుతుంది నువ్వు నువ్వు చూస్తు నువ్వు చూసేదాంట్లో ఫిలిం ఉందా ఎక్కడ ఉందని దీనికి అవసరం కదా మీరు దాన్ని చూసి చలనాన్ని నేను చూస్తున్నాను అంటలేదు కదా కాబట్టి పక్కడ నువ్వు చలనం చూస్తున్నావు ఆ చలన ఎక్కడ పో మనస్సులో నేను కాబట్టి చలనము మనస్సులో ఉంది చలనం మనస్సులో ఎందుకు వచ్చిందో చెప్తుంటారా వీడు చూస్తున్న దేశము వీడి మనస్సులో ఉంది రోపు చూస్తున్నాడు వీడు రోపు చూస్తున్నాడండి మంచి ఫస్ట్ క్లాస్ లోపు చూస్తున్నాడు ఈ ఫస్ట్ క్లాస్ రోడ్డు సాగి తోటి చేస్తున్నటువంటి ఫస్ట్ క్లాస్ లెవెల్ రోడ్ ఎనభై మైల స్పీడ్ తో కారు వెళ్ళబడ్డ రోడ్డు అది ఇండియా మొత్తం లేదు అది వీడి మనస్సులో హాలిరు చూస్తున్నాడు వీడి మనస్సులో ఉంది కొన్ని ఇండియాలో కూడా ఉందనుకోండి వద్ద వాడిపోయింది సో వీడి మనస్సులో ఉంది వీడి మనసులో ఉందా తెరమీద ఉందా మనస్సులో ఉంది కారు వీడి మనస్సులో ఉందా తెరమీద ఉందా మనసులో ఉందండి తెరమీద ఉన్నారా తెరమీద కారు ఇర మీద కారు ఉంది నేను అనుకుంటున్నా లేదు మీరు అలా అనుకుంటున్నారు కదా ఓకే మీరు మనస్సులో ఉంది కారు ఆ కారు పరిగెడుతున్నాడు కాబట్టి కారు మీరు మనస్థులో ఉంది దేశము మీరు చూస్తున్న దేశం నేను అంటున్నా ఐఎం నాట్ టాకింగ్ ఆఫ్ ద స్క్రీన్ స్పేస్ ఐఎం టాకింగ్ ఆఫ్ ద రోడ్ స్పేస్ వీరు చూస్తున్నది రోడ్ స్పేస్ అది ఎప్పుడు మీరు మనస్సులో ఉంది వీరు చూస్తున్న కాలము ఎనభై వేళ్ళ స్పీడు ఆ కాలం ఎక్కడుంది గరమీద ఉందా మనస్సులో ఉందా మనస్సులో ఉంది ఆ వస్తువు కారణ వస్తువు ఎక్కడుంది మనస్సులో ఉంది ఈ ఫీలింగ్ విట్ ఇన్ హిమ్ అండ్ దెన్ వీ ప్రాజెక్ట్ వీడు తీసుకున్నది వీడు మనస్సులో ఉంది కానీ వీడు ఎవరు చదువు బయట ఉంది అంటారు బయట ఉంది అంటారు మీరు పెద్దవాళ్ళు బాగా మీ విదేశం కలవాడు మీ విషయం తీసుకునే తర్వాత ఒక చూస్తున్నాడు సినిమా మీరు వాడిని అభ్యర్థులు చేయండి వాడు కారు చూస్తే ఎక్స్టైట్ అయిపోతున్నాడు వాడు చూస్తున్న కారు ఎక్కడుందో మీరు నాకు చెప్పండి సినిమా తెర ఉందని మీకు చెప్పారంటే అది పెద్దలు మీలాంటి మాట కాదు ఇక సినిమా తిరిగి ప్రాబ్లం ఎవడైనా అవిపోతాను ఆ తెర వీరికి కింద పడిపోతుంది సినిమా తిరగది నార్మల్ ఉండాలేంటి బడుతున్నాయి మీదంటే అది ఏదైతే మీరు ఎక్కడ ఉందని నేను అడుగుతున్నా అది చెప్పండి మీరు కాబట్టి మనస్సులో ఇవన్నీ ఉన్నాయంటే అది మానసిక సంస్కారం తప్ప మరేము కాబట్టి మీరు తీసుకున్న జగత్తు ఆ జగత్తులోని సర్వ స్త్రియలు సర్వ వ్యవహారము సకల కూడా మీ మనస్సులో ఉన్న దానినే మీరు బయటికి ప్రాజెక్టు చేస్తూ ఇది ఒక చిత్రమైన విషయం దీని మీద ఎప్పటికీ చాలా ఎమిథమేటిక్ గానే ఉంటుందండి ఆ కార్యక్రమం కొలంబస్ సిక్స్ లో బ్రెజిల్ వెళ్తారు అదే కొలంబస్ అట్లా స్పానిష్ వాళ్ళు ఫైవ్ నేర్స్ ఉంటారు వాళ్ళు సిక్స్ లో కొలంబస్ మొదలైనటువంటి ఫైవ్ నేర్స్ కొలంబస్ తర్వాత ఫైవ్ అది బ్రెజిల్ బ్రెజిల్ తీరం ఉంటుంది ఆ బ్రెజిల్ లో అప్పటికి ఆటమిక జాతులు వాళ్ళు ఎవరు వాళ్ళు వినిపిస్తూ వాళ్ళు వాళ్ళ అనుభవాలను రికార్డు పెట్టారు దేవాలని చూశారు వాళ్ళు దూరం నుంచి వాళ్ళు మనుషుల్ని చూశారు ఎందుకంటే వాళ్ళు మనుషులే వాళ్ళ వాళ్ళ మనుషుల్ని రోజు చూస్తున్నారు అద్దేతీ గతంలో సైన్స్ నేను నిజంగా వచ్చింది మనుషుల్ని కానీ వాళ్ళు శిక్షని చూడలేదు శిక్షకి ఉంటాయి దనతాపలు ఉంటాయి చేయించనుంటతాపల్ని చూడలేదు వాళ్ళు చూడలే ఉన్న గడి వాళ్ళు ఎదురుగా ఉన్నాయండి వాళ్ళు చూపలేదు వాళ్ళు దే ఆర్ అనేబుల్ టు సీల్ దే ఆర్ అనేబుల్ టు గుర్ కో మనుషుల్ని చూస్తున్నారు దే ఆర్ నాట్ సీన్ ఫిట్ దే ఆర్ నాట్ సీన్ సేవింగ్ అని వాళ్ళ అనుభవం ఎందువల్ల ఎందుకంటే వాళ్ళ మనస్సులో స్నేది లేదు చేయాలని చూపించలేదు వాళ్ళ మనస్సులో మనిషి ఉన్నాడు వాళ్ళకి మనుషులు చూస్తున్నాడు వాళ్ళ మనసులో ఉదయం కోవాల్సి ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి వెళ్ళిపోయిన ఉద్దు అన్నీ వాళ్ళకి అనుభవంలో ఉన్నాడు వేరు కూడా ఉదంకి వాళ్ళ మనస్సులో స్క్రిప్ లేదు వేదోళ్ళు వాళ్ళు చేసేది వేరు కూడా వేడోన్ తీయోన్ స్కీస్ చేయదు ఇప్పుడు చెప్పండి నేను సినిమా కర్మ మీద ఎందుకు చూస్తాను మీ మనసులో ఉన్నది నేను చూస్తాను ది వరల్డ్ డబ్ల్డ్ ప్రాజెక్టెడ్ బైడ్ మహాత్మ గారు నిషన్ లకు మహారాజుని గారు అది మనం అలా కంప్లైంట్ చేస్తున్నాం కదా భగవంతుడు ఇలా న్యూస్ చూపించాడు అలా న్యూస్ చూసించాడు ఈ కష్టాలు ఎందుకు చెప్పాడు ఆ కష్టాలు ఎందుకు చెప్పాడు ఈ కంప్లైంట్ దాకా A world is projected upon you. Please know, a world is not projected upon you. The world is projected upon you. Neel <laughs> project just nor prapancha. Ante, prapancha ni neel swishthing ke, bhagantara swishthing ke neela me, bara ila, bhagantara swishthing ke mana meela bara ila ramanan kandrabhim. మన మీద భగవంతుడు సృష్టించి మారైజాడు అదంతా భ్రమ నేను సృష్టించా మీరు సృష్టించి మీరు అనుభవిస్తున్నారు అయితే మేమే సృష్టించేప్పుడు నేను ఈ దుఃఖానంతమీ భయాన్ని దుఃఖాన్ని ఎందుకు సృష్టించుకుంటున్నాను అవును అదే ప్రశ్న నేను అడుగుతున్నా ఎలాగ సృష్టించేది అయినప్పుడు ఆ సృష్టించి శుభ్రమైనది సృష్టించవచ్చు కదా ఎందుకు భయాన్ని దుఃఖాన్ని ఎందుకు సృష్టిస్తావు ప్రేమని అభయాన్ని ఆనందాన్ని సృష్టించు అది నేను చెప్పింది కూడా అదే ఇప్పుడు కలగనేప్పుడు ఎలాగూ ఇచ్చే కదా శుభ్రమైన కలగంటే పోలట సపోజ్ పది రూపాయలు దొరికింది అనుకో అనుకిరీరానికి పది రూపాయలు అనుకోవడానికి లక్ష రూపాయలు దొరికింది అనుకో అనుకోవడానికి పది రూపాయలు ఉంది కదా రూపాయలు అనుకో అంటే ఎలా ఇమాజిన్ చేసి వాట్ ఈజిన్ నైట్ శిక్షణిస్తా ఉంది ఎదరోడు శత్రువు అని ఇమాజిన్ చేసుకుని దుఃఖించినప్పుడు వాడు మిత్రుడు అని ఇమాజిన్ చేస్తాం వాడు మిత్రుడు అని ఎలా ఇమాజిన్ చేస్తున్నాయి ఆ ఇమాజినేషన్ శుభ్రమైన ఇమాజినేషన్ చేసి వాడు వాడిని నా మీద ప్రేమ లేని వాళ్ళు ఇమాజిన్ చేసి దుఃఖిస్తూ ఉంటారు దీనికైనా ట్రాన్స్పరెన్సీ ఉంటారు అసలు వాడు ఇది ఆలోచించడం కూడా ఆలోచించారు ఇది పెద్ద అనుభవంలో ఉన్న విషయం హెదర్వాడు ఎవరిని ఎవరి ప్రేమ వీడు అపేక్షిస్తున్నాడో వారు వీడి విధించి అసలు తలబోయని కూడా తలపలేదు అఖండ మహారాజ్ చెప్పారు తన అనుభవాన్ని ఆయన ఒక నెల రోజులు ఇల్లు విధులు వెళితే అక్కడ రిసీ చేసిన జపం చేసుకుంది ఉపయోగ జపం చేసుకుంది ఇల్లు విధులు ఆయన జపం చేసుకుంటూ తన భార్య పిల్లలు తల్లి తండ్రి లేటప్పటికి వీళ్ళందరూ తన అభావాన్ని తన ఆప్షన్స్ గురించి దుఃఖిస్తూ సోభనాలు పెట్టినతో కష్టపడిపోతూ ఉన్నట్టుగా ఆయనకి అలా అలా భావన కలుగుతూ ఉంది మీరు గారు ఎప్పుడు జపం చేసినా ఇలాగే భావన కలుగుతూ ఉందండి పాపం వాళ్ళు అక్కడ ఏమి మనస్సులో కష్టపడుతున్నారో ఏమి దుఃఖిస్తున్నారో ఇక్కడ కూర్చొని నేను జపం చేస్తున్నానే కానీ నాకు ఇదే మనస్సులో గిల్ట్ ఫీలింగ్ కలుగుతోంది వాళ్ళు అక్కడ కష్టపడిపోతున్నారని అని గురువువారు తెలుస్తారు గురుగారు కొందరు జపాని కంగారు అందరూ ఇంకా కొన్నాడు సార్ అయిపోయింది తర్వాత ఒకసారి ఇంటికి వెళ్ళుగా అని చెప్తారు ఈయన ఇంటికి ఇంటికొస్తే ముందు కొడుతూ కూర్చు అక్కడక్కడో ఆడుకుంటున్నాం ఆయనకు ముందు వాళ్ళు ఆరోపిస్తున్నారు శుభ్రంగా ఆరోపిస్తున్నారు వాళ్ళు ఈ వేసి పోర్మో లేదు ఈయన ఒకవేళ చూసినా వాళ్ళ ఆట వీలు పెట్టి రాము లేదు అయిపోయాడు ఇంటికొస్తే తల్లి బియ్యం వేసుకుంటారు ఆ పూట హోటల్ బియ్యలో రాళ్ళు ఉంటాయి కదా అవి చక్కగా వేసుకుంటారు ఆవిడ శోఖన్నాలు అయితే పెట్టలేదు భార్య తండ్రిగా వంట పని అయి చేసుకుంటారు తండ్రిగా తక్కడ భూమిలో చేసుకుని అవి హాయిగా వంట పని అవి చేసుకుంటారు మోటటు వచ్చారు ఇదంతా బ్రహ్మాండ పుస్తకంలో రా అలాంటి పుస్తకంలో అంటే తెలుగులో పుస్తకం ఒరిజినల్ పెళ్లిలో తీసుకొచ్చి మన పుణ్యం అని కాదు మనం మన వల్ల అయినారు ఆయన ఇంట్లో వచ్చి భార్య భార్య తల్లి ఎలా వచ్చా వాళ్ళు తల్లి పంపిస్తుంది ఎక్కడికి పోయారా నల్లూరు ఆయన బీహార ఎక్కడికో వెళ్ళారని అనుకున్నారు వచ్చేదా ఏది మోటార్లో ఏదైనా తీసుకొచ్చావా ఏదైనా కొత్త పట్లు తీసుకొచ్చావా పిల్లలకి వెళ్ళొచ్చాము కదా అక్కడ దక్షిణలోకి తీసుకొచ్చుంటాం ఎందుకంటే మేము కూడా వెళ్ళి వస్తావా దక్షిణంలో ఇంట్లో జన్మ కొంచెం ఇబ్బందిగా ఉంది తీసుకొచ్చామని తల్లి భార్య ఎంత చేరాలంట చేస్తుంది కొనిపోతుంది అంటే వాళ్ళకి అసలు ఏం ప్రేమది లేదని కదా వాళ్ళ ప్రేమే కానీ నా లేకపోతే అలాగే విరహాలో వీరు అనిపించేది అది వీరు ఇమాజినేషన్ ఆ అలా ఇమాజిన్ చేస్తూ వీరు దుఃఖపడిపోతా ఉంటారు వీడు ఎక్సైట్ అయిపోతుంది ఎవరి వాడు నన్ను ప్రేమించడం లేదు అని డిజైన్ చేస్తాను ఇమేజింగ్ చేస్తున్నప్పుడు ఎవరి వాడు నన్ను ప్రేమిస్తున్నాడనే లైవింగ్ చేస్తాం ఎలాగో ఇమేజినేషన్ అయినప్పుడు మీకు వాడు హృదయమో ఏముందో తెలీదు వాడు ప్రేమిస్తున్నాడు అందులో అదర్వైజ్ ప్రూవ్డ్ ఈ లవింగ్ మీ అని అనుకుంటే ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు కూడా ప్రపంచాన్ని సాధుబుద్ధితోటి పేర్భా అలవాడు చేస్తుంటే మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ప్రపంచంంతా సాధు అయిన తర్వాత అప్పుడు నేను చూస్తానంటే అది అయ్యే మాట మీరు కోపం ప్రారంభిస్తే అది మాధులు అయిపోతుంది ప్రపంచం కాబట్టి ప్రపంచం అజ్ఞాన భూమి అంటే ఈ భేదం అంతా అని ఆ వాక్యం చాలా గొప్ప వాక్యం అలాంటి మణిపూర్ అంటే వాక్యం మీకు ఎక్కడ పడతారు వస్తు అప్రాప్త్యంగా సర్వక్రియాకారకా వ్యవహార అవిద్యాభూమా అది వాక్యం నేను ఈ వాక్యాన్ని తప్పిగా పూర్తి చేస్తూ ఉండేవాళ్ళు చాలా గొప్ప వాక్యం కర్మ యొక్క చేతి పరిచేది కర్మాభావం నుండి కర్మ తీసుకున్నాడు సహా బుద్ధి అందాము సబుద్ధి వరే మనుషుల్లో బుద్ధిమంతుడు వారే అంటే అనమాట మనం కష్టపడి పనిచేస్తే అలసిపోతాము కాలు కాపు చూస్తుంటే విశ్రాంతి దొరుకుతుంది అని ఎవరకుంటాడో వాడు మూర్ఖుడు మరి బుద్ధిమంటున్నారు కష్టపడి పని చేస్తున్నప్పుడు కూడా మనకి విశ్రాంతి కాలు కాపు తీసుకున్న వాడికి కూడా విశ్రాంతి ఉంటుందని నమ్మకం లేదు అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిమంటున్నారు చాలా బాగుందండి ఇది చాలా బుద్ధిగా ఉంది నేను ఇష్టం నడుగుతాను రహస్యం చెప్తా నేను నడుపుతున్నాను హాఫ్ మంత్స్ కోర్స్ నడుపుతున్నాను ఫుల్ వర్క్ ఎవ్రీ డే వర్క్ డైలీ సిక్స్ అవర్స్ క్లాస్ టూ అండ్ హాఫ్ మంత్స్ త్రీ మంత్స్ ఒక ఆయన ఒక వన్ వీక్ రిక్రీట్ కి వెళ్ళొచ్చారు ఎక్కడికి ఎక్కడికో బహా ఎక్కడికో రిక్రీట్కి వెళ్ళి రిక్రీట్ సెంటర్స్ ఉంటారు ఇండియాలో ఏమన్నా తెలియదు ఇండియా నుంచి నాకు బాగా తెలియదు ఇండియాలో బ్రహ్మజ్ రెడ్డి మొదటి ఇండియా ఏమీ లేదు నాకు కొంచెం ప్రపంచంలో తెలుసు ఎక్కడికో రిసీటింగ్ పోయించాడు రిసీటింగ్ వెళ్ళడం వెళ్తాడు పోలీసులో వస్తాడు అక్కడంతా విస్తే రెండున్నర నెల ఐదు తర్వాత నేను ఇచ్చేలాక్కల రియాక్స్ గా నేను అతను వచ్చి బాగా మనిషి అంతా తిరిగి కిరీలు అయిపోయిస్తాడు ఎవరైనా లో రిసార్ట్ వెళ్ళిపోయే కదా ఫ్రూట్లు ఎక్కడ విస్తే అంత టెన్షన్ విజు సంఖ్య లేదు అతి సంఖ్య లేదు గోళత సత్యం వాళ్ళకి సర్వీస్ సంఖ్య వాళ్ళు డబ్బులు తీసుకుంటారు తర్వాత ఏమో సరిగ్గా సర్వీస్ చేయరు ఏమీ ఇష్టానికి రోజు నేను బాగా అలిసిపోయిందని ఏం చెప్పాడు అని నన్ను నువ్వు రెండున్నర మాటాలు ఇంత రకం లేవు కదా నేను అసలు అవసరం లేదు ఇదే నేను కర్తను అనే అహంకారంతో తెసరంత పనిచేసినా కొండంత బదు పోతుందంటే నేను కష్టం కాను అనే రహస్యాన్ని తెలుసుకుని నెక్స్ట్ లేదు ఈ క్రికెంట్ గత యాక్టర్ అని చెప్పారు నేను కష్టం కాను అనే రహస్యాన్ని తెలుసుకుని కొందంత బరువు మోసినా మీకు అవసరం ఏంటో తెలియదు సీక్రెట్ కర్మయోగ దీని మీద ఈ సీక్రెట్ తెలుసుకుని ఎవడైతే కష్టపడు పనిచేస్తారో వారి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు ఆరోగ్యంగా ఉంటుంది అవసరం ఉండదు వారు అల్టిమేట్ గా ఆత్మస్వరూపాన్ని కూడా పొందుతారు మోక్షాన్ని పొందుతారు వాడే యోగి అంటే వాడు అదే అంటారు వాడే యుక్త యోగి అని అర్థం యోగి అంటే జ్ఞానం గలవాడు యోగ జ్ఞానం జ్ఞానం గలవాడు ఆ నేర్చు గలవాడు ఆ యోగ కర్మకు కౌశలం కర్మ చేసే నేర్పి ఇంకెంతకంటే ఏమవుతుందండి కర్మ ఇంతకంటే ఇంకా నేర్చే ఉంటుంది ఆ వారి తెలివితే ఇరవై నాలుగు ఎప్పుడు నిరంతరం కర్మ చేస్తూనే ఉంటాడు ఎప్పుడు అల్పేయరగడు ఎక్కడ అర్హస్యం అదే అదే యోగం తృష్ణ కర్మ తృశి సమస్త కర్మ తృశ్చియే వాడు అన్ని కర్మలు చేసిన వారే అంటే క్షత్రి రియల్ గా ప్రపంచంలో ఎన్ని కర్మలున్నాయో అన్ని కర్మలు వీడియో చేసేయడమని అర్థం కాదు స్తోత్రం ఎందుకంటే వాడు ఎంత కష్టపడి పని చేసినా అలిసిపోవడండి వీడు కష్టది వీడు సమస్త కర్మపురే అన్ని కర్మలు చేసినట్టు గొప్ప మహానుభావులు అయ్యారు వీడు అని సూచిస్తున్నాడు స్తోత్రం ఆ స్తోత్రం ఎందుకు చేయడం ఎవరు ఎవరిని స్థితిస్తున్నారు కర్మ అన్నదో కర్మాకర్మనోహరేతరదర్శి ఎవరైతే కర్మ ఎందు అకర్మని అకర్మ ఎందు కర్మని తీసుకున్నాడో వారండి మహాత్ముడు వారి యోగి వారి జ్ఞాని బుద్ధిమాను వారే అన్ని కళలు చేసిన వాడు ఎందుకు స్థితిస్తున్నారు ఈ కర్మ అకర్మనోహం ఇతరేతర దర్శి అంటే కర్మ ఎందు కర్మ హిందు కర్మను చూసిన వాడు ఇది కొంత ఎడిజ్నటిక్ గా ఉండేది కొంత పారాడాక్స్టికల్ గా ఉండే ఎంత చెప్పినా ఇంకా పారాడాక్స్టికల్ గానే ఉంది ఈ పారాడాక్స్ నిత్య పూర్ణ పూర్ణాద పూర్ణ మేభాధ సత్యం శాంతి శాంతి శాంతి హరి ఓం అరే ఓం సార్